కొంచములో కొంచెములో సరిపుక పెంచినవి గ్రంథమనుచు పెద్దలగ కన్ మించిన వెగ్గతో వినుడీ పెంచిన అర్థం నే తెలిపెద లోకులెల్లా అర్థము తెలిసి మరినుల్లా సిల్లా పెంచి పెంచి కొంచాము వెడల్పు ఉంచుండెనది లోతం చెంచి నామదీని తెలిపెదా లోపులల్లా అర్థము తెలిసి మదీనుల్లసిల్లా కొంచెములో సరిపుచ్చక పెంచినవి గ్రంథమనుసు పెద్దలగకన్ మించిన వెడకతో వినుడి పెంచిన అర్థంబో నే తెలిపెదా లోకులెల్లా అర్థము తెలిసి మదినుల్లసిల్లా పెంచి పెంచి కొంచెము వెడల్పు ఉంచుండెనది లోతంచీ నా మదిని తెలిపెదా లోపులెల్లా అర్థము తెలిసి మదినుల్లసిల్ల ఇది పరవిభజన